ఆ వివరాలు చెప్తారు సో అది కూడా పరిణామమే అది కూడా ప్రయాణమే సరే సూక్ష్మాన్ని దాటిన వాళ్ళు ఉంటారు వాళ్ళు సంప్రజ్ఞాత సమాధి కారణస్థితి ఎందు అంటే మెలకువలో గాఢ నిద్రాస్థితి మెలకువలో గాఢ నిద్రాస్థితిలో సాక్షి ఈ రెండు కలిపితే సంప్రజ్ఞాత సమాధి అంటే అర్థం ఏంటి అన్నీ తెలుస్తూ ఉన్నట్టే ఉంటాయి అన్ని గమనిస్తున్నట్టే ఉంటాడు కానీ వ్యవహరించకుండా ఊరకుంటాడు ఇది మే సాధించబడుతుంది అంటే కారణ స్థితిని కారణ శరీర స్థితిని జాగ్రత్త అవస్థలో నిలబెట్టుకోగలుగుతాడు అనమాట ఇలా జాగ్రత్తగా ఉండేటప్పటికీ కొంతకాలం అయ్యేటప్పటికీ ఈ గ్రహించడం కూడా వృధానే కదా ఇప్పుడు ఇవన్నీ ఇంద్రియాల ద్వారా తెలుస్తున్నవి వింటున్నవి కంటున్నవి అప్పుడు కూడా నాకు వినపడుతున్నాయి కనబడుతున్నాయి కానీ నేను వాటితో చేరడం లేదు అంతే కదా జరిగింది కానీ నేను చేరవలసింది ఎక్కడికి చేరాలి బ్రాహ్మనిష్టకి చేరాలి బ్రాహ్మీభూత స్థితిలో ఉండాలి అని ఆ సంప్రజ్ఞాత సమాధి నుంచి అసంప్రజ్ఞాత సమాధికి విరమిస్తాడు అన్నమాట విరమించేటప్పటికీ ఇంకప్పుడు ఈ ఇంద్రియాలు తెలుసుకోలేవి ఈ తెలుగు బయట కనపడుతున్నది వినపడుతున్నది తెలుస్తున్నది అంతా విరమించేస్తుంది ఇంకా గ్రహించలేడు తన తానైన స్థితిలో తానుంటాడు తానైన స్థితిలో తానున్నప్పుడు తన ప్రపంచం లేదు బయట ప్రపంచం కూడా లేదు అంటే ఆంతరిక కూడా లేదు బాహ్య ప్రపంచం కూడా లేదు ఆంతరిక ప్రపంచం పనిచేస్తేనే కదా బాహ్య ప్రపంచం పనిచేసేది ఆంతరిక ప్రపంచం పనిచేయకపోతే బాహ్య ప్రపంచం ఎక్కడా కూడా స్ఫూరించే అవకాశమే లేదు అంటే ఇప్పుడు ఏమంటే నన్ను జడంగా మారిపోమంటారా నేను చేతన స్వరూపుణ్ణి కదా అన్నింద్రియాలను వాడగలను కదా అన్నీంద్రియాలను వాడినప్పటికీ వాడకుండా ఉండేటట్టుగా నన్ను జడ స్వరూపుడుగా మారిపోమంటున్నారా అనేటటువంటి సందేహం రావచ్చు ఆ ఉద్దేశం అక్కడ కాదు సర్వవ్యాపక చైతన్యం నీవు నుంచి సమిష్టికి ఎదగమంటున్నాడు సర్వే సర్వత్రా వ్యాపకమై ఉన్నటువంటి బ్రాహ్మీభూత స్థితి ఎందు పంచభూతాలు సూర్యుడు చంద్రుడు అగ్నిస్వరూపం అనేటటువంటి అష్టమూర్తులకు సాక్షిగా ఉండే బ్రహ్మముగా నేను ఎదగమంటున్నట్టు అక్కడికి ఎదగాలి అంటే ఎప్పటికైనా సరే ఈ అసంప్రజ్ఞాత సమాజం నుంచి బ్రహ్మనిష్టకి ఎదగాలి మధ్యలో వచ్చిపోయే మజిలీలు అన్నమాట ఇవన్నీ సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత నిర్విచార నిర్బీజ నిర్విషయ సమాధి స్థితి నిర్ణయాలన్నీ కూడా మధ్యలో వచ్చిపోయేవి సూక్ష్మ కారణ శరీరాలను దాటేటప్పుడు వచ్చిపోయేటటువంటి మజిలీలు సాక్షిగా మేల్కొన్నవాడెవడైతే ఉన్నాడో వాడు బ్రహ్మము ఆ భావస్థితికి సాక్షిగా మేల్కొన్న ఎవడైతే ఉన్నాడో వాడు బ్రహ్మము వాడు ఆత్మస్వరూపుడు వాడు వ్యష్టిగా ఆత్మస్వరూపుడు సమిష్టిగా బ్రహ్మస్వరూపుడు పంచభూతాలు మనోబుద్ధి అహంకారములనే అష్టమూర్తులకు సాక్షి ఆత్మ పంచభూతాలు సూర్యుడు చంద్రుడు అగిన అష్టమూర్తులకు సమిష్టి అష్టమూర్తులకు సాక్షి బ్రహ్మము ఈ సత్యాన్ని స్వానుభవంలో ఎవరికైతే నిర్ణయం కలిగిందో వాడు సత్స్వరూపుడు సరే నేను అఖండమైన సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణముల జ్ఞానస్వరూపుడను చూడండి అఖండమైన వెరీ ఇంపార్టెంట్ సత్చైతన్య జ్ఞాన ఆనంద ప్రకాశములనేటటువంటి వాటి యొక్క అఖండ స్వరూపం బ్రహ్మ వాటి యొక్క ఖండ స్వరూపం జీవుడు అంటే అర్థం ఏంటి ఐదు లక్షణాలే ఉన్నాయి ఈ జీవుడికి కూడా కానీ అఖండంగా లేవంతే ఖండంగా ఉన్నాయి అంటే అర్థం ఏంటి ఏ ఇంద్రియ వ్యవహారం చేయాలన్నా ఆ చైతన్యం యొక్క సహాయం లేకపోతే ఏ ఇంద్రియ వ్యవహారం ఎవరూ చేయలేరు ఆ చైతన్యం గనక విరమిస్తే పెద్ద ఏనుగంత శరీరం అండి ఒక ఏనుగుని విసిరవతల పారి వేయగలిగేంత బలవంతుడు సరే అంత బలవంతుడైనా సరే ఆ చైతన్యం అందులో తప్పుకొని అప్పుడు ఏమైపోయింది ఏనుగు కాస్తా పీనుగైపోయింది ఏనుగు కాస్తా పీనుగైపోయింది కనీసం చిటికన వేలు కదలచమంటే కదలచలేదా శవం బ్రతికున్నప్పుడు ఏనుగుని విసిరివేయగలిగినటువంటి శరీరం శవంగా మారిన తర్వాత చిటికన వేలు కదలచమంటే కదల్చలేదు మరి ఇప్పుడు బలమంతా చైతన్యానిదా శరీరానిదా ఆలోచించి చూడాలన్నమాట ఈశ్వరానుగ్రహం వల్ల చైతన్యం నీకు వికాసం లభిస్తే బ్రహ్మాండ అధిష్టానం కూడా లభించవచ్చు ఈ సకల సృష్టికి అధినేతగా కూడా ఉండవచ్చు భూమండలం అంతా నీచేతనే పరిపాలించబడవచ్చు వారే రాజులు రాజ్యం గలువరే గర్వం ఉన్న తిండి పొందరే గట్టుకొని పోజాలిరే బలిసిబి చక్రవర్తుల జోలైన కలదే వాళ్ళకంటే గొప్పవాళ్ళమా బలి మూల్లోకాలని దానం చేసే దానం చేశాడు మరి బలి చక్రవర్తి కంటే ఎక్కువ దానం ఎవరైనా చేయగలుగుతారా తన శరీరాన్ని కోషిచ్చేశాడు శివ చక్రవర్తి ఆహారంగా బ్రతికి ఉండగా